హరిభ్యో నమ బ్రహ్మాణం పరమసుకరం గనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్ష భవాతీతం త్రిగుణరహిత సద్గరు తం నమా నమో బ్రహ్మ విద్యా సం ప్రయ కర్తృవ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరువ్యవప్లవరహి ప్రజానఘన ప్రత్యర్ధో బ్రహ్మసి అహం పదార్థర సదాశివసం మ్యమా అస్మార్యపర్యం వందే పరపరా స్వగురుజగ పరమగరు పరగరు సద్గురు పరబ్రహ్మణే నమే ఓ శ్రీ గురుగ్ఞ నమే తొర్రలు తొమ్మిది గల మేన్మర్రికి ఒక రెంటిలో నా మర్రలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానగ్రమందుగలదొకూటు అది ఎరుకనే పులుగుండే చోటు కుర్రా గురుబోధ అనే గుడ్డలి చే మలచి కొట్టరపోని కలదొక్క తూటు అది ఎరుకనే పులుగుండు చోటూ తొర్రలు తొమ్మిది గల మేన్మర్రికి ఒక రెంటిలోన మర్రలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రది దానగ్రమండు కలదొక అది ఎరుకనే పులుగుండే చూటు కుర్రా గురుబోధనే గొడ్డలి చేరి పులుగులారింటినీ మలచి కొట్టరపోని కలదొక్క తోట ुंडे चोटु निवारसुगवर्दीता भास्वोम तिखाया मध्ये परमात्मा व्यवस्थि स ब्रह्म स शिव स हरी स इंद्र సోక్షరస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సహిని నమో వయ వై శ్రవణాయే సమే కామాన్ కామకామాయ మహ్యం కావో దయ వై శ్రవణాయ మహారాజాయ నమ త్రహ్మా ఓ తద్వాయ తం ఓ తర్వ తరోర్నమ అంతశ్చరూ విశ్వమూర్తి యజ్ఞ వషట్వమింద్రస్ రుద్రస్వం బ్రహ్మ త్వ ప్రజాపతి లాప ఆపోజ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువసువరో विद्यानां भूतानां ईशानसम ईश्वरसूता ब्रह्माधिपतिमणोधिपतिमा शिव मे अस्त सदाशिव मंत्रपुष्प अंतर्गत मैंने बोध पुषसूक्त स्त्री सूक्त मंत्रपुष्प నింటిని బాగా అధ్యయనం చేయాలి అవగాహన చేసుకోవాలి వీటిలో చెప్పబడినటువంటి ఆంతరంగికమైన అంతర్గతమైనటువంటి వేదాంత బోధని ఈ కదార్థంలో తేట తెలుగులో సూచనప్రాయంగా అందిస్తున్నారు జ్వాలమాలం భాతి విశ్వయం మహత్ సంతత శిలాస్లం బోషసన్ని తేషిరగు తస్ సూక్ష్మం సర్వ ప్రతిష్టితం తస్ మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్వితో ముముఖ సోగ్రభు విభజన్ టిష్టం ఆహారమర కవి तेज गोध्वध्यायी रश्मिस्त संदेहतलमस्तक इला मन एवाले वेल्ली मंत्रोच्चारण कड़ता జాతవేద సేషునవామ సోమమరాతి నిదహాతివేదనరుషదతి దుర్గాణి విశ్వా నవేవ సింధుం దురిత్య ఆమగ్నివర్ణా తపసాజ్వలంతీం వైరోచనీ కర్మఫలూ సృష్టాం దుర్గాం దీం శరణమహం ప్రపద్యే సుతరసితరే నమ ఇలా దుర్గా ఉ హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యయీం లక్ష్మీ జాత వేదో మహ తాం మావహజ జాత వేదోలక్ష్మీమనపగ యిణ్యం విందేయం గామశ్వం పురుషావం అశ్వూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినిం శ్రియం దీముపహే శ్రేర్మాదేవిర్జుషా ఇలా శ్రీ సూక్తం ఇట్లా ఐదు సూక్తాలు ఉన్నాయి స్త్రీ సూక్తం పురుష సూక్తం భూసూక్తం మెధా సూక్తం నీలా సూక్తం ఇట్లా పంచ సూక్తాలని వేదం అధ్యయనం చేసేటటువంటి వాళ్ళందరికీ స్మార్థం అధ్యయనం చేసేవాళ్ళందరికీ తప్పక మొదట నేర్పేటటువంటివి ఈ సూక్త పంచకం స ఉక్త అంటే సత్తుని గురించి చెప్పేటటువంటి ఉక్త అంటే చెప్పడం సత్త అంటే ఏమిటి అంటే ఈ ఐదు సూక్తాలు తెలిస్తే సత్త అంటే ఏమిటో తెలిసిపోతుంది ఊరికే దాని గురించి అటు ఇటు పరిగెట్టాల్సినంత అవసరం లేదు కాబట్టి ఆ సత్తుని గురించి బాగా తెలియాలి తెలియకుండానే దానవతల అంటే ఏం తోతుంది బుద్ధికి అయితే ఒకటో క్లాస్ పిల్లాడి దగ్గరికి వెళ్ళి నీకు నానోమీటర్ అంటే తెలుసా అంటే वाक सेंटीमीटर लेनोमीटर अलस थ थी जसा जनोम थीरीसा अक्षराभ्यास लेने वाड़ दयोजनमे काबाटी अक्षर परब्रह्मयोग अभूत काने वा की पुरुषोत्तम प्राप्ति योग अवकाश पुरुषोत्तम प्राप्ति योगमे अभूत का वार अचल पूर्ण राजजयोग सरपड़े अंशंका కాబట్టి జాగ్రతగా క్షర అక్షర పురుషోత్తమ నియమావళిని శాస్త్ర విహితమైనటువంటి అధ్యయనాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి మొట్టమొదటి గురుముఖంగా అధ్యయనం చేయాలి జాగ్రత్తగా తెలియాలి శాస్త్రవాక్యం ఏమిటి గురువాక్యం ఏమిటి దానికి స్వానుభవ వాక్యాన్ని సరిచూసుకోవాలి స్వానుభవవాక్యం సరిచూసుకోవడానికి శాస్త్రవాక్యం గురువాక్యం అత్యావశ్యకం స్వానుభవవాక్యం మారుతూ ఉండవచ్చు స్థితి భేదాన్ని అనుసరించి కానీ శాస్త్రవాక్యం గురువాక్యం మారదు కాబట్టి జాగ్రత్తగా సాధకులు ప్రయాణం చేసేటప్పుడు పరిణమించేటప్పుడు తప్పుదోవలో పడకుండా ఎక్కడికక్కడ ఆగిపోకుండా సరి लक्ष्य निर्देश तो नड़वि सर शुष्कदातम भास्कर मानवल जाग्रत ना ग्रंथम ఏ ఏ స్థితులలో ఏ ఏ రకములైనటువంటి విక్షేప దోషాలు ఏర్పడతాయో ఆ దోషాలని ముందే ఎట్లా నివర్తించుకోవాలో సూచించేటటువంటి పలు సూచనలను ప్రశ్న సమాధాన రీతిగా అందించినటువంటి గ్రంథరాజం తప్పక సాధకులందరూ సంవత్సరానికి శుష్క వేదాంతతమో భాస్కరం ఏ స్థితిలో ఉన్నవారైనా జ్ఞానసిద్ధి కలిగే వరకు జీవన్ముక్తులు అయ్యే వరకు అథవా నన్ను అడిగితే జీవన్ముక్త స్థితిని పొందేమన్న వారు కూడా సాధకులుగా క్రమముక్తిని అనుసరించిన వాడు అప్పుడప్పుడు ఒకసారి చూస్తూ ఉండ ఎందుకంటే ఏదైనా ఒక మూల తమో ఎక్కడైనా మిగిలిందా రజోగుణం మిగిలిందా సత్వగుణం ఎక్కడైనా మిగిలిపోయిందా ఇంకా అని చూసుకోవడానికి చక్కని గ్రంథం దర్పణం గ్రంథం శుష్క అట్లాగే ఉత్తమమైన గ్రంథం ఉపదేశ సాహస్రి శంకర భగవద్పాదులు ఉపదేశ సాహస్రిని అందించారు ఈ గ్రంథం కూడా మానవ సాధకులందరూ తప్పక దగ్గరుంచుకోవాలి ఇందులో చాలా రకాలైనటువంటి అంశాలని స్పృశించారు శంకర భగవద్పాద మరాసేతు హిమాచలం పర్యటించి ఆయా భారతీయ సాంప్ర సాంప్రదాయ రీతులు షణ్మతాలను పునరుద్ధరించినటువంటి విశేషమైనటువంటి దేశ సేవ భరతమాతకు నిజంగా సేవ చేయడం అంటే అదే అటువంటి దేశ సేవ చేసినటువంటి శంకర భగవత్ వాటిని సంస్కరించే ప్రయత్నంలో వాటి తాత్వికమైన దృక్పథాలన్నింటినీ కూడా చక్కగా ఉపదేశ సాహసలు అందించారు ఇది కూడా బాగా సాధకులందరూ బాధ ఎందుకంటే అనంటే ఏ అధ్యయనము లేకుండా ఏ విచారణ లేకుండా ఏ సాధన లేకుండా ఏ నిగ్రహము లేకుండా ఇచ్చ వచ్చిన రీతిగా వ్యవహరిస్తూ తాము రాజయోగులం అనటం కలికాలంలో కాబట్టి ఈ రాజయోగము నేటి కాలంలో కొద్దిగా విపరీత లక్షణాలతో వ్యవహరించబడతాం కాబట్టివేకానందుడు అంతటి మహానుభావుడు రాజయోగం అనేటటువంటి గ్రంథాన్ని చెప్పేటప్పుడు పలు జాగ్రత్తలను చెప్పాడు ఆయన కర్మయోగం భక్తియోగం చెప్పి రాజయోగం అనే గ్రంథం వారి స్వయంగా చెప్పినటువంటి బోధలో ఒక భాగం కాబట్టి పరమహంస యొక్క యథార్థ శిష్యుడు ఏకైక శిష్యుడని కూడా అనవచ్చు వారంతటి ప్రభావశీలంగా మిగిలినవారు ఈ అనుసరించే వారుగా ఉన్నారే గాని ప్రపంచాన్ని సంస్కరించేటటువంటి బాధ్యతని పూర్తిగా స్వీకరించలేదు కానీ సన్యాసులైనా జ్ఞానులైనా గృహస్థులైనా బ్రహ్మచర్యమైనా వానప్రస్థమైన ఏ ఆశ్రమధరులైనా జ్ఞాన మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమను తాము సంస్కరించుకున్న వాళ్ళై ఉండాలి తమ జీవనం దోషభూయిష్టంగా లేకుండా ఉండాలి జాగ్రత్తగా గమనించుకోవాలి ఎక్కడెక్కడ ఏ ఏ రకములైనటువంటి గుణదోషములు ఉన్నాయో వాటిని సంస్కరించాలి లోక కళ్యాణం కొరకు ఎలా పాటుపడాలి త్యాగ నిరతితో జీవించాలి అనేది బాగా మనించుకోవాల్సినటువంటి అంశం లేకపోతే ఆ జ్ఞానానికి అర్థం ఉండదు జ్ఞాని అంటేనే అర్థం మొట్టమొదటి అర్థం త్యాగి కానివాడు ఎప్పటికీ జ్ఞాని కాలే ఎందుకంటే ఈ గందార్థంలో చాలా సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమము అయినటువంటి అంశాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది దృగ్దీక్షా సాంప్రదాయానికి సంబంధించినటువంటి సూచన ఎర్రది తెల్లది నల్లది కర్రెది దానగ్రమం ఈ వాక్యం దృగ్దీక్ష సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన సూచన అక్షి విద్య అంటారు అంటే సాంఖ్య దర్శనం మొత్తాన్ని పిండాండ పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణ ఈశ్వర పంచీకరణ అక్షర బ్రహ్మాండ పంచీకరణ అనే నాలుగు ఇరవై ఐదులు ఈ నాలుగు పంచీకరణలని కన్నును చేసుకుని చెప్తారు అక్షి విద్యా పటం అని ఓ పటం ఉంటుంది దుర్గ్దీక్షా పటం అని కూడా అంటారు ఈ రకమైనటువంటి విశేషమైనటువంటి ప్రభావశీలమైనటువంటి సాంప్రదాయం చాలా కష్టతరం కూడా అందరికీ సాధ్యం కూడా కాదు ఎక్కడో ఉంటారు చాలా చాలా చాలా చాలా చాలా కష్టం అన్ని సాధనలలోకెల్లా నాకు తెలిసినంతవరకు ఇప్పటి వరకు తెలిసిన సాంప్రదాయ రీతులన్నీ గమనిస్తే అన్నింటికంటే అత్యంత కష్టతరం అని అనిపించింది మాత్రం ఈ దృగ్దీక్ష అయినా చాలా ప్రభావవంతమైనటువంటిది ఒక్కసారి దీని సంగతి తెలిస్తే ఇంకా ప్రపంచంలో మిగిలిన వాటి యొక్క వ్యవహారం తెలియనక్కర్లేదు అయితే ఈ దీక్ష పుచ్చుకున్న వారికి కూడా సాంఖ్యతారకమనస్క విధిగా ద్వైత అద్వైత విశిష్టాద్వైత అచల పద్ధతులు తెలియాలి సిద్ధాంత భే భేదములని తెలియాలి వైదిక రహస్యాలని తెలియాలి తెలియకపోతే కనపడే దృశ్యాన్ని విశ్లేషించుకోగలిగే విచారణ బలం ఉండదు అలాంటి వాళ్ళని కూడా చూశాను అంటే వాళ్ళకి కనపడుతూ ఉంటుంది కానీ అది ఏం చూపిస్తోందో ఏం సూచిస్తోందో గ్రహించగలిగేటటువంటి వివేకం ఉండదు ఆ జ్ఞానం ఉండదు చూడలేదా అంటే చూస్తాడు మాటకు మాట సరి పెద్ద కదార్థాలు చిన్న కదార్థాలు బాగా వచ్చేస్తాయి నోటి కూడా వచ్చేస్తాయి నిద్రలో లేబడినా చెప్తారు కానీ దాన్ని నిజ జీవితంలో ఎట్లా నిర్ణయం తీసుకోవాలనే దగ్గర ఆ రకమైన వివేకం పనిచేయదు అప్పుడు ఆ త్యాగం పనిచేయదు కర్తరి త్యాగం అంటారు కర్తృత్వ త్యాగం చేయాలి అతడు ఉండాలి లోచూపు లోరూపు లో మనస్సు ఏర్పడి ప్రజ్ఞానఘనమైనటువంటి బ్రహ్మమును తెలిసి చైతన్యరహితమైనటువంటి పరమును తెలిసి తనకు తానే లేకపోయేటటువంటి పద్ధతిగా నిర్ణయం కావాలి అది దాంట్లో ఉన్న నడక అలా దాన్ని బోధించేటప్పుడు కంటిలో నాలుగు భాగాలున్నాయి రక్తవర్ణం శ్వేతవర్ణం కృష్ణవర్ణం ఇంద్రనీళం సునీలం ఇవి సంస్కృతంలో చెప్పినటువంటి క్రమం అంటే ఈ దృగ్దీక్ష ఏదో ఈ మధ్య కాలంలోనే ఉందని అనుకుంటారని చెప్తున్నా ఇది ఈ మధ్య కాలంలో కాదు ఆ సంస్కృత భాష ఋగ్వేద కాలం నుంచి కూడా ఈ దృగ్దీక్ష సాంప్రదాయం ఉంది కాకపోతే మధ్యలో కాలాంతరంలో అందించేవాళ్ళు లేక మరుగున పడిపోతూ ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు ఒక కాలంలో అవి ఆచరించేవారు బోధించేటటువంటి సద్గురుమూర్తులు ఎవరైనా ఆ స్ఫురణ కలిగిన వాళ్ళు ఉంటే అవి వెలుగులోకి వస్తూ ఉంటాయి కాబట్టి రక్తవర్ణము శ్వేతవర్ణము కృష్ణవర్ణము ఇంద్రనీలము సునీలం ఈ ఐదు వర్ణాలు కనులో ఉంటాయి ఎర్రది తెల్లది నల్లది కర్రది दानग्रमंदूटू नील तोयध्यस्थ विद्युखा नीवार तिखाया मध्ये परमात्मा पर ప్రతి పూజలోను ప్రతి గుడిలోను స్పష్టంగా చెప్తున్నాడు అనమాట ఈ మంత్రాన్ని కానీ ఈ మంత్రాన్ని మనం అనుసంధానం చేయటం లేదు గుర్తించటం లేదు నీలతోయదము నల్ల కలువ మన శరీరంలో నల్ల కలువ ఎక్కడుంది కన్ను ఆ నీలతోయద మధ్యం ఆ మధ్యంలో విద్యుల్లేఖేవ భాస్వర మిరపు తీగవలే అణుమాత్రమైన స్వప్రకాశం పనిచేస్తుంది ఎక్కడండి విజ్ఞాన శాస్త్రవేత్తలను అడిగితే అలాంటిది ఏం లేదంట అలాంటిది ఏమి ఉండదండి కన్ను ఊరికే ఒడ్డొల్లా దాని లోపల ఏమి ఉండదు నిజానికి మాట్లాడితే కన్ను కోస్తే ఒక బొట్టు నిత్రుకూడరాదు కార్నీయాన్ని కనుక కట్ చేస్తే ఒక్క బొట్టు నితురుకూడరాదు అందులో నిద్ర లేదు కాబట్టి వైట్ విట్రియాల్ అనేది ఉంటుంది అనమాట దాని కారణం అంటుంటాం దానిపైన రెతీన కటకం ఇట్లా భౌతికమైన విభజన అది దీనిని ఆధారంగా చేసుకొని దర్పణ విద్య అనే ఒక సాంప్రదాయాన్ని సృజించారు అదేమిటంటే ఏదైనా ఒక వస్తువుని ఏకాగ్రంగా దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఉంచి గనక చూస్తూ ఉంటే మనకి బైనాక్యులార్ విజన్ కాస్త మోనాక్యులార్ గా మారిపోతుంది అంటే మన బుద్ధి ఎప్పటికప్పుడు రెండు కళ్ళని ఉపయోగించి ఒకే ఇమేజ్ని తీసుకుంటుంది ఒకే ఛాయా చిత్రాన్ని తీసుకుంటుంది తీసుకుని దాన్ని డీకోడ్ చేసి రివర్స్ ఇమేజ్ని మళ్ళీ రైట్ ఇమేజ్గా మారుస్తుంది అంటే వ్యతిరేక చిత్రపటాన్ని సవిజ చిత్రపటంగా మారుస్తుంది మార్చినప్పుడు మనం ఆ వస్తువుని గుర్తుపడతాం ఆ చిత్రపటం మన స్మృతిలో ఉంటుంది దాన్ని మ్యాచ్ చేసుకుని బుద్ధిలో ఉన్నటువంటి నేత్ర కేంద్రం ఏదైతే ఉంటుందో అది నీకు జ్ఞానాన్ని స్ఫురింపచేస్తుంది ఓ ఈ వస్తువు ఇది అని ఇది మన భౌతికంగా జరిగేటటువంటి చర్య ప్రతిచర్య అయితే ఇందులో ఏ భాగాలు పనిచేయకపోయినా దృష్టి పనిచేయదు ఆప్టిక్ నరువు పనిచేయకపోయినా పని చేయదు ఆప్టిక్ నరువు సెంటర్ పనిచేయకపోయినా పని చేయదు అలాగే ముందున్నటువంటి భౌతిక విభాగాలు రెటీనా మీద ప్రా కనపడదు కట్టకం సరిగ్గా ఇలా కనకపోయినా ఉప ఎక్కి అయిపోయినా కనబడదు ఇంట్లో రకరకాలు కంటికి సంబంధించిన రకరకాల సమస్యలు సరే ఇదంతా భౌతిక విభాగం సరే ఈ దీంట్లో నుంచి మనం నేర్చుకోదగిన సూత్రం ఏమిటయ్యా అంటే అందుకని అందార్థంలో ఏం చెప్పారయ్యా అంటే ముందు భౌతిక అని చెప్పారు తర్వాత దర్పణ విద్య చెప్పే దృగ్ దుర్గ్దీక్ష చెప్పే తొమ్మిది తొర్రలు త్వరలు తొమ్మిది గలమేను మామూలుగా చూస్తే కనుకుడిజాల రంధ్రములు అంతే ఓ గోడకు రంధ్రం కొడితే ఎంత సమానమో ఈ కళ్ళు కూడా అంతే సమానం కనుకుడ్యజాల రంధ్రములు గోడ కొట్టిన రంధ్రంలాంటిది ఎందుకనిట హరిని దర్శించకపోతే కన్నులు కనులు కావాలి కనుకుడియజాల రంధ్రములు అన్నాడు ప్రహ్లాదుడు భాగవతంలో రణ్య కాబట్టి విష్ణు చింతన చెయ్యనటువంటి మనుషుడు మనుషుడా అని అడుగుతాడనమాట చింతన చింత కాదు చింతన కాబట్టి సదా యోగరతోవా భోగలతోవా సంగరతోవా ఈ మూడు ఉంటాయట మానవుడు దేహధారి అయి ఉంటాయి కాబట్టి వీటిలో నుంచి జాగ్రత్తగా స్వస్వరూప జ్ఞానానికి ఉపరతి ద్వారా ఎదగాలి మనం ఎప్పటికప్పుడు ప్రతిక్షణం అయితే ఇందులో ఉంటాం విషయం పనిచేస్తే సంగరతోవా గుణం పనిచేస్తే సంగరతోవా ఇంకా అది ప్రప ఇంద్రియ తదాత్మ్యత కూడా కలిగితే భోగరతోవాటి నుంచి విడిపించుకోవడానికి యోగరతోవా అలా జాగ్రత్తగా విడిపించుకున్నటువంటి యోగి తన స్వస్వరూప జ్ఞానానుసంధానం చేత ఈ శరీరాన్ని ఇప్పుడు ఎలా చూశాడట ఒక యోగి మాత్రమే చూడగలుగుతాడు ఈ మొట్టమొదటి మాట ఎలా అంటే తొర్రలు తొమ్మిది గల మేన్ మర్రికి ఇదొక మరి భాగవతంలో ప్రహ్లాదుడు గోడగొడ్డని రంధ్రాలంటే వీటిని కహదయ్యా ఇది పెద్ద మర్రిచెట్టు అని అన్నారు రాజయోగం ఎందుకుని మర్రిచెట్టు అన్నారట అంటే ఆవగింజంత విత్తనంలో కొండంత మరిచెట్టు వచ్చేస్తుంది ఆయనకు ఆధారం ఆవగింజంత మర్రిచెట్టే కహని వ్యక్తమై విశాలమై వృద్ధి చెందితే చాలా ఊడలు దిగి ప్రతి కూడా మళ్ళా చెట్టుగా మారిపోతుంది దానికి ఉన్న పెద్ద విశేష లక్షణం ఎందుకు ఈ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి గారు ఉన్నారు అంటే ఇది లక్షణం అనమాట ఇది సృష్టి యొక్క లక్షణాన్ని సూచిస్తుంది దానికి భూమి ఆకర్షణ శక్తి బలంగా ఉంటుంది ఆ మర్రి చెట్టు కొమ్మల నుంచి ఓడలు దిగుతాయి ఆ దిగి దిగి దిగి దిగి ఏమవుతుందంటే అవి మళ్ళా భూమిలోకి పెడతాయి వెళ్ళి అవి మళ్ళా చెట్టు మానంత అయిపోతాయి మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ కొమ్మ వృద్ధి చెందుతుంది మళ్ళీ ఓడలు దిగుతాయి మళ్ళీ మళ్ళా చెట్టు అవుతుంది ఇంట్లో ఒక్క చెట్టే వెయ్యి చెట్లుగా మారిపోతుంది ఇలా ఈ సృష్టి తామర తంపరగా వృద్ధి చెందింది దీన్ని ఏం చేయాలట మరి అందుకని మెయిన్ మర్రి అన్నారు మొత్తం ఎనభై లక్షల జీవరాశుల యొక్క సమూహాన్నంతా కలిపేసి ఒక మాట ప్రయోగించాడు ఇక్కడ మేను మర్రి మర్రి చెట్టు వంటి మేను కాబట్టి ఆవగంజంత విత్తనంలో నుంచి కొండంత మర్రి చెట్టు వ్యక్తమయ్యేట్టు చేసే శక్తికి చైతన్యమని పేరు ఆ చైతన్య స్రవంతిలో ఇదంతా భాగం చైతన్య ప్రవాహంలో ఇదంతా భారం కాబట్టి నేను ఆ చైతన్యాన్ని విశాలమైనటువంటి మర్రి చెట్టు ఏదైతే ఉందో అదంతా జగత్తు అలా ఎక్కడికక్కడే జగత్తు ప్రాదుర్భవించినట్టు ఎక్కడికక్కడే పరిణామం చెందినట్టు ఎక్కడికక్కడే జీవితం ఏర్పడుతున్నట్టు జరుగుతున్నట్లు కనబడు కానీ కొద్దిగా ఆలోచించి చూస్తే రెంటిలోన మర్రలుగున్నా ఒకటి రెండు ఒక రెంటిలోన ఒక రెంటిలోన మర్రలు నాలుగు ఉన్నాయట మర్రలు అంటే అరమరలు విభాగములు 1 2 4 అంటున్నారు ఒకటి రెండు నాలుగు ఒకటి రెండు నాలుగు ఏం మధ్యలో మూడు ఎడిపోయింది అంటారేమో మూడు కలిసిపోయింది ఏమిట అంటే ఒకటి అంటే బ్రహ్మం రెండు అంటే ద్విపుటి నాలుగంటే పిండము బ్రహ్మాండము దాని అందలి అహములు ఇవి నాలుగు ఇది ఒకటి రెండు నాలుగు ఆ ఒకటనే అఖండ ఎరుక అనే బ్రహ్మాన్ని తెలియాలి ఈ రెండనే ద్విపుటీ అంటే క్షర అక్షర పురుషోత్తమ ఇదంతా కలిపి ద్విపుటి ఉత్పత్తి లయం రెండే ఉన్నాయి అక్కడ వ్యవహారం లేదు విశ్వస్థితిలో వ్యవహారం లేదు పిండా స్థాయికి వస్తేనే వ్యవహారం ఉంటుంది ఈ సాంఘ్య విచారణాక్రమంలో గోళకం గోళకం గోళకం అని వాడుతూ ఉంటాను గోళకం అంటే అర్థం ఏమిటంటే ఓ గూడు గూట్లో వస్తువు ఇంద్రియం అంటే వస్తువు అది ఉండాలంటే ఓ గోళకం ఉండాలి అట్లాగే సమిష్టికి చెప్పినప్పుడు గోళకం అంటాం అనమాట చెప్పినప్పుడు ఇంద్రియం అంటాం అందుకని సూర్యోచక్షురజ అంటారనుకోండి అంటే అర్థం ఏమిటి అంటే సకల జీవరాశికి ఏ దేనికైతే చూడగలిగే శక్తి ఉంటే కన్నుందో దాంట్లో చూడగలిగే శక్తి సూర్యుడి వలన సూర్యాధిష్టానం వలన ఆ దైవంతో ప్రభావం వలన ఆ ఆ ఇంద్రియం పనిచేస్తుంది అని చెప్పడు చంద్రమా మనసో జాత ఆ చంద్రుని యొక్క మనస్సు అనేది ప్రతి జీవికి ఆ చంద్రుని యొక్క ప్రభావం చేత మనసు పనిచేస్తుంది ఇట్లా బిందు త్రయం అన్నమాట సూర్యుడు ఒక బిందువు చంద్రుడు ఒక బిందువు భూమి ఒక బిందువుగా స్వీకరించి ఒక సాంప్రదాయ విధిని అనుసరించి సృష్టిని బోధించే ప్రయత్నం చేశారు సాంప్రదాయం సాంప్రదాయం అంటే ఏం లేదు సృష్టి క్రమాన్ని తెలిపి అందులో నీలో ఏర్పడే వైపరీత్యాలు నీకు తెలిపి నేను దురాచారం నుంచి సదాచారానికి మార్చి ఆ సదాచార స్థితి నుంచి నిన్ను ప్రజ్ఞానఘనమయ్యే రీతిగా నిలబెట్టి తత్పరం చావలోకయ్యేతనే అవలోకన స్థితికి నిన్ను చేర్చి ఆ పరమునందు ఏది ఎలా లేదో నిరూపణ చేసే పద్ధతికి సాంప్రదాయం అని ఆదాయం ప్రదాయం సాంప్రదాయం అంటే పారంపర్య విహితముగా అంటే ఆల్ నాకు రాత్రికి రాత్రి తెలిసిందండి నేను రాత్రికి రాత్రి జ్ఞానిని అయిపోయానండి తెల్లారేడు అప్పటికీ నేను చెప్పేది అంతా ప్రవచనమేనండి అనేటటువంటి పద్ధతి సరి అయినది కాదు అని మన ఋషి సాంప్రదాయ పద్ధతి అంటే అర్థం ఏంటంటే రెండు పద్ధతులు ఉన్నాయి బ్రహ్మజ్ఞానానికి ఒకటేమో సనక సనందనాథుల పద్ధతి సనకుడు సనందుడు సనత్సుజాతుడు సనత్ కుమారుడు వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులు వీళ్ళు ఎప్పటికీ చిరంజీవులు ఎప్పటికీ వాళ్ళు సన్యాసం బ్రహ్మచర్యం సన్యాసం వాటికి ప్రత్యేకంగా సన్యాసంతో పని లేదు పూర్ణ జ్ఞానంతో పుట్టారు పూర్ణజ్ఞానులుగానే ఉన్నారు వీళ్ల పద్ధతి ఒక పద్ధతి మహానుభావులు అందరూ వీళ్ల పద్ధతిని ఆశ్రయిస్తారు అంటే భగవాన్ రమణులు అరవిందులు శంకర భగవత్పాదులు ఇంకా ఇత్యాదులందరూ శత్రుమ్నాయ పీఠాలలో సన్యాసం స్వీకరించినటువంటి అధికారిత్వం పొందిన మహానుభావులు అందరూ అలాగే పరమహంసలు వీళ్ళందరూ ఈ బ్రహ్మమానసపుత్రుల యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తారు ఇది రెండో పక్షం ఉంది అంటే ప్రాజాపత్య ధర్మాన్ని పరిపాలించినటువంటి సప్త ఋషులు ఈ సప్త ఋషులందరూ కూడాను గృహస్థులు వీళ్ళు ప్రాజాపత్య ధర్మాన్ని పోషించుకుంటూ బ్రహ్మనిష్టను నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారా ఆ సప్త ఋషుల ద్వారా గోత్రాలు సూత్రాలు ఏర్పడారు కాబట్టి మనమందరం కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు భూమండలం మీద మానవులందరూ ఈ ఋషి సాంప్రదాయాన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి అని పెద్దలు చెప్పారు ఎందుకంటే మరి మనకు పుడుతూనే పూర్ణ జ్ఞానం లేదు కాబట్టి బాల్యంలోనే మనకి బ్రహ్మజ్ఞానం వికసించలేదు కాబట్టి అంత తీవ్ర వైరాగ్యం తీవ్ర మోక్షేచ్ఛ బాల్యంలోనే లేవు కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ తనను తాను తెలుసుకుంటా అనేటటువంటి ప్రక్రియ ఎవరికైతే బాల్యంలోనే ప్రారంభమవుతుందో వాళ్ళు బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా బ్రహ్మ విద్యను బోధించేటటువంటి బ్రహ్మదండాన్ని ఆధారంగా స్వీకరించి వాళ్ళు సదాచారాన్ని సదాచారం ద్వారా జ్ఞాన అర్హతను తదుపరి ఆత్మవిచారణను తదుపరి బ్రహ్మనిష్టను పొందడం ఎట్లాగో అందరికీ వెల్లడి చేసేటటువంటి ఉత్తర గురుతరమైనటువంటి బాధ్యతను ఉత్తమమైన బాధ్యతను స్వీకరిస్తారు ఇక ఋషి సాంప్రదాయంలో కూడా అదే పద్ధతి కానీ ఇది ప్రాజాపత్య ధర్మంతో గృహస్థాశ్రమంగా స్వీకరించి ముక్తులయ్యే పద్ధతి మోక్షాన్ని అధివసించేటటువంటి పద్ధతి సరే ఏది అయినా అలా చేసినా ఇలా చేసినా తొమ్మిది తొర్రల మేన్మర్రి వాళ్ళకి అవసరమే వీళ్ళకి అవసరమే ఎప్పుడైతే బ్రహ్మనిష్ఠుడు అవుతాడో అప్పుడు అత్యాశ్రమి అవుతాడు అప్పుడు ఈ ఆశ్రమ ధర్మాలకు విధంగా బాధించవు ప్రభావితం కా అంటే ఎందువల్ల అంటే ధర్మము ధర్మ సూక్ష్మము అని ఆ ధర్మాన్ని ఆచరించడానికి మూడు పద్ధతులు ఉన్నాయన్నమాట ఈ అత్యాశ్రమి అనేవాళ్ళు ధర్మాతీత పద్ధతిగా చేయగలిగినటువంటి వాడు అంటే వీళ్ళకి అతీత లక్షణం ఉంటుంది అన్నమాట వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు సృష్టిలో చాలా పనులు అందరూ చేయలేనటువంటివన్నీ వీళ్ళు చేయగలుగుతారు అలా అతీత లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి మీదైనా ప్రభావితం కాగలుగుతారు వాళ్ళని మార్చగలుగుతారు వాళ్ళ జీవనాన్ని మార్చగలుగుతారు వాళ్ళ యొక్క నడవడికని నడతని మార్చగలుగుతారు అయితే దురాచారులు ఒకేసారి మార్చేయచ్చు కదండి తల తరగకుండా అనేటటువంటి ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా ఇప్పుడున్నారు కానీ అలా అందరికీ అందరినీ మార్చడం సాధ్యపడదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా అనేక ఆశ్రమాలలో అనేక మంది మహానుభావులను దర్శించినప్పటికీ అక్కడ మధ్యస్థంగా ఉన్న వాళ్ళందరూ మారినట్లు కనబడుతుంది అంటే మరీ దురాచారంలో మునిగిపోయిన వాళ్ళని మార్చడం మాత్రం చాలా కష్టం తమోగుణ సంపన్నలను మార్చడం చాలా కష్టం ఆసురీ సంపదకి ఆశ్రయంగా ఉన్నటువంటి వాళ్ళని మార్చడం మాత్రం చాలా కష్టం కానీ కొద్దిగా రజోగుణధర్మంతో సత్వగుణ ధర్మం వైపు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళని అంతో ఇంతో కొద్దిగా విచారణ సాధన వినయం శరణాగతి వంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని మాత్రం మార్చవచ్చు అసాధ్యమేం కాదు అయితే ఎటువంటి వాడికైనా సరే ఉపయుక్తమైన పనిముట్టి ఏమిటయ్యా అంటే తొమ్మిది తొర్రలు గల మెయిన్ మర్రి దాని అవతలు ఏమున్నాయంటే ఒకటి రెండు నాలుగు అంటే సమిష్టికి చెప్తే ఒకటి రెండు నాలుగు ఒకటంటే బ్రహ్మ రెండంటే దేవుడు జీవుడు లేదు బ్రహ్మము జీవుడు నాలుగు అంటే పిండము బ్రహ్మాండము వాటి అందరి సాక్షు సరే వీటన్నింటినీ ఎక్కడ చూడాలంటే ఇప్పుడు అంటే ఈ సాంఖ్యతారకమనస్కం అనేటటువంటి మూడింటిని కూడా ఆపోజ్యోతి పద్ధతిగా చూడాలంట ఆ ఆపోజ్యోతి పద్ధతిగా చూసి చూడడం వచ్చినటువంటి వాళ్ళకి తప్పక బ్రహ్మనిష్ట కలుగుతుంది ఎర్రది తెల్లది నల్లది కర్రీది దానగ్ర అంటే రంధ్రం అది ఎరుక నేపులు గుండె చోటు కాబట్టి దృష్టిని నిలబెట్టాలి దృష్టిని నిలబెట్టాలి అని మనం చిన్నపిల్లలప్పటి నుంచి చెప్తూ ఉంటాం అంటే ఉదాహరణ చెప్తా పిల్లవాడికి ఉయ్యాలలో వేయటం ఎప్పుడు వేస్తారయ్యా అంటే బాలసాలనాడు వేస్తా బాలసారే ఆ బాలసారనాడు వేసి అతడికి దృష్టిని ఆకర్షించడానికి ఆ ఉయ్యాలపైన ఒక రంగురంగుల గెలక్కాయ కడతారు అది తిరుగుతూ ఉంటే వాడికి వింతగా కనబడుతుంటుంది దృష్టి మెల్లగా దాని మీద కేంద్రీకరిస్తాడు దానివల్ల వాడికి కళ్ళు విచ్చుకుంటాయి అనేక రకమాలను విచ్చుకుంటుంది అది బుద్ధి వికాసానికి సంకేతం కాబట్టి ఎవరైతే ఈ దృష్టి నిలబెట్టగలుగుతారో మూడో నెల వయసు వచ్చేటప్పటికీ వాడికి ఇబ్బంది లేదు బ్రహ్మదండి వెనక ఉన్నటువంటి ఎన్నుపాము నిలబడుతుంది మెడ నిలబడుతుంది ఇంకా వాటికి బుద్ధి వికాసం మానవ వికాసం సాధ్యమవుతుంది ఎవరైతే ఇట్లా చూపు నిలబెట్టలేరో మెడ నిలబెట్టలేరు వాళ్ళు మానసిక వికలాంగులుగా మారతారన్నమాట కాబట్టి ఈ చూపు నిలపడానికి చాలా ప్రాధాన్యత మూడో నెల వయసు నుంచే ఉందన్నమాట అక్కడ నుంచి జాగ్రత్తగా జీవితాంతం వరకు కూడా ఒక మనిషి చనిపోయడం చెప్పాలన్నా కూడా ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్ ఆర్ఈం టెస్ట్ అంటారు కన్ను రెప్పలు పైకి చూస్తారన్నమాట చూస్తే వెలుగు కళ్ళలో పడగానే ఆ కన్ను అటు ఇటు కదులుతుంది సహజంగా ఆ కదలికలు ఉండాలన్నమాట ఉంటే జీవం ఉన్నట్లే బ్యాటరీ లైట్ వేసి చూసినా కన్ను కదలదు అప్పుడిక వాడు గతించినట్లే తిరిగి పద్ధతిగా గతించినట్లే ఆ శరీరంలోకి తిరిగి సరే మరి ఇదే సరిపోతుందండి తిరిగి రాని పద్ధతి పునరావృద్ధిరహిత శాశ్వత నిత్య నివాస సిద్ధిరస్తు అనేటటువంటి స్థితికి మరి ఇలా చనిపోతే సరిపోతుందా అంటే చాలా అన్నారు పెద్దలు ఇది మామూలుగా అన్ని జీవరాశులు చనిపోయే పద్ధతే ఈ శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణం కట్టాడులే అన్నాడు జీవభావంలో జీవించాడని జాగ్రత్తగా గమనించి ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే మనం ఈ తొమ్మిది త్వరలో కలిగినటువంటి మెయిన్ మర్రికి ఆవగంజ అంతా మర్రివెత్తం మన వీర్యమంత ఆ వీర్యంలో ఉన్న ఒక్క ఒక్క కణం అందులో ఉన్నటువంటి శుక్లం అందులో ఉన్నటువంటి శోణితం ఇదంతా ఎంత ఉన్నాయి ఒక ఆవగిందంత ఉంటుందేమో అంతే అది అసలు మొదటిసారి ఏర్పడినప్పుడు సంయుక్త బిందువుగా ఏర్పడినప్పుడు ఒక చిన్న ఆవగిందంతా అంతే అంతకంటే ఇంకా బాగా తక్కువ ఉంటుందేమో కూడా అది మెల్లగా తల్లి గర్భంలో రసరక్తాల ధా ధాతువులు సత్వ ధాతువులు అన్నింటినీ సమీకరించి ఒక పిండ మాంసపిండాన్ని ఏర్పరు సరే వచ్చాం బయటికి పుట్టాం మరి మాంసపిండాన్ని ఏం చేయాలి అంటే ఇది తొమ్మిది త్వరలో మర్రి అని తెలుసుకోవాలి ఇలా జగత్తులో వ్యాపించి వ్యాపించి ఓడలు దిగి ఇటాకే తయారవుతుందని తెలుసుకోవాలి మరి ఏం చేయాలి ఎవరినైనా తగు మాత్రపు గురువును ఆశ్రయించి ఒక ఉపదేశాన్నో ఒక మంత్రాన్నో ఒక జపం చేయడానికి ఆధారభూతమైన ఆణవీ దీక్షను స్వీకరించాలి మొదటి దీక్షకి ఆణవీ దీక్ష పేరు ఆ ఆణవీ దీక్షా కాలంలో ఒక నామము ఒక సూత్రమో చెప్తారు తద్వారా ఆణవీ దీక్షను జపం చేస్తూ మెల్లగా ప్రవృత్తి నుంచి విరమిస్తూ నివృత్తి ధర్మంలోకి మారాలి అలా మారామే అనుకోండి అప్పుడు స్థిత లక్షణాల గురించి బాగా చేయాలి అధ్యయనం చేస్తే అమానిత్వాది గుణములు అని భగవద్గీత చెప్పింది ఆ అమానిత్వాది గుణాలతో జీవించాలి జీవిస్తే ఏమిటి వస్తుందయ్యా అన్నారు దైవాసుర విభాగ యోగంలో చెప్పబడిన ఆసురీ లక్షణాలేమో విడవబడతాయి దైవీ లక్షణాలు పొందబడతాయి అమానిత్వాది గుణముల వల్ల జరిగేది అది కాబట్టి మనము సాధకులమయ్యాము అని నిర్ణయంగా చెప్పాలి అంటే మనలో ఈ అమానిత్వాది గుణములు బాగా స్థిరంగా దృఢంగా రోజువారీ జీవితంలో ఉన్నాయో లేదో చూసుకోవాలి అట్లాగే చక్కగా చెప్పబడినటువంటి దైవాసర సంపద విభాగ యోగంలో దైవీ లక్షణాలతో మనం జీవిస్తున్నాం లేదో చూసుకోవాలి క్రమేపీ ఈ శరీరం నేను కాదు నేను ఆత్మస్వరూపుడు అనే భావాన్ని బలంగా పట్టుకుని అక్కడ స్థిరత్వం పొందాలి మూడవ స్థలలోనూ నేను ఆత్మస్వరూపుడు అనే భావాన్ని బలంగా నిలబెట్టుకొని భావంతో నేను స్థానంలో ఈశ్వరుణ్ణి ప్రతిక్షేపించి నేను అనకుండా అంతా ఈశ్వరేచ్ఛ అంతా ఈశ్వరానుగ్రహం ఈశ్వర కృప అంతా చేసేది ఈశ్వరుడే చూసేది ఈశ్వరుడే అనుభవించేది ఈశ్వరుడే అనేటటువంటి నాహంకర్త హరే కర్త అనేటటువంటి నిర్ణయానికి మెల్లగా ఎదగాలి ఇట్లా ఎదిగి ఎదిగి ఎదిగి సాక్షి భావంలో నిలకడ జాగ్రత్తగా అక్షర పరబ్రహ్మయోగ స్థితిలో నిలబడాలి అంటే క్షరపురుషస్థితి నుంచి అక్షరపురుషస్థితిలో నిలబడాలి ఇలా ఇలా నిలబడాలి అంటే ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి జాగ్రత్తలు తెలిసినటువంటి మార్గదర్శి యొక్క తోడు అవసరం అనమాట అతను గురువు అంటే కాబట్టి ఇంకారశంధకారో అరశ్చత నిరోధక కాబట్టి ఆ చీకటిని తాను పోగొట్టుకున్నవాడు సాంప్రదాయకంలో ఉన్నటువంటి వాడు అటువంటి సాంప్రదాయక గురువుని అన్వేషించి ఆశ్రయించి మీ సందేహరహితం చేయగలిగే సమర్థుడని గుర్తించి ఆయన జీవనంలో అతను అమానిత్వాది గుణములను దైవీ గుణములను లక్షణాలతో జీవిస్తున్నటువంటి జీవనాన్ని గుర్తించి ఆ జీవనాన్ని మీరు అందిపుచ్చుకుని ప్రజ్ఞానఘనులు అవ్వాలి అటువంటి వాడు బోధించే మహావాక్యాలకి పూర్ణ బోధకి విలువ ఉంటుంది వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఈ రకమైన జీవనము అనుభవ జ్ఞానము సహజమైనటువంటి ప్రశాంతత లక్షణం జీవన్ముక్త అవస్థని సహజంగా అనుభవిస్తున్నటువంటి వాడు మాత్రమే ఆ పూర్ణ బోధని సామర్థ్యం కలిగి ఉంటాడు చెప్పడం వాక్యంగా అందరు చెప్పవచ్చు ఒక శాస్త్రంలో చదువుకున్నా అదే అలాగే ఢమఢమధ్వనుల ఢక గాక అన్నాడు ప్రహ్లాదుడు మన నాలిక గురించి కుర్రా గురుబోధనే గొడలి చే అన్న దానికోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది కాబట్టి గురుబోధ ఎక్కడి నుంచి మొదలవుతుందయ్యా అంటే నీకు చూపు నిలపడం దగ్గర నుంచి మొదలవు నిజంగా గురుబోధ అంటే ఏమిటయ్యా అంటే చూపు ఎట్లా చెప్పాలి ఎక్కడ నిలపాలో చెప్పాలి ఏం చేయాలో చెప్పాలి ఈ అమానిత్వాది గుణములు దైవీ గుణాలతో దైవీ లక్షణాలతో ఎట్లా జీవించాలో చెప్పాలి అహాన్ని ఎట్లా చెప్పాలి అభిమానాన్ని త్యాగం చేయాలో చెప్పాలి ఎప్పటికప్పుడు సాధకుడు శిష్యుడు ఆ రకమైనటువంటి వాటికి లోనవ్వకుండా ఉండేటట్లుగా రక్షించాలి యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ ఏదైతే చెప్పాడో ఆ పరమాత్మ చెప్పినటువంటి కర్తవ్యాన్ని గురువు నిర్వహించాలి అట్లా ఎవరైతే గురు బోధ చెప్తారో అలాంటి వాళ్ళు అతను చెప్పినటువంటి బోధ అనేటటువంటి కొట్టాలి దానితో కొట్టాలడ ఈ మర్రిచెట్టు అందుకని మౌన వ్యాఖ్య దక్షిణమూర్తి కూడా ఆ మర్రిచెట్టు కింద కూర్చొని మౌన వ్యాఖ్య చెప్పారు బ్రహ్మనిష్ఠులైనటువంటి వృద్ధా శిష్యా గురుర్యు అనే సూచన అదేనమాట అంటే బ్రహ్మజ్ఞానంతో జ్ఞానవృద్ధులైనటువంటి వాళ్ళకి మౌనవ్యాఖ్య ద్వారా పరమును సూచించాడు దక్షిణాములు మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరసిష్టా సదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిచిన్ముద్బ్రమానందరూపం స్వాత్మా స్వాతమారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురు యువా గురస్సు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా ఇదిటా ముఖ్యమైన విషయం గురువుగారు మౌనంతో బోధిస్తే శిష్యుడి యొక్క సంశయాలన్నీ దూరమైపోయే స్థాయికి గురుబోధ ద్వారా ఎదగాలి ఈ ఎదుగుదలని జాగ్రత్తగా ఎలా పొందాలని తెలుసుకోవాలి గురువు ఇవ్వదలుచుకుంది యథార్థ విషయములు మౌనములోనే ఇచ్చి పుచ్చు కొనబడును అని అవతారంభర చెప్పాడు సైలెన్స్ ఈజ్ గోల్డ్ స్పీచ్ ఈస్ సిల్వర్ అని ఇంగ్లీష్లో చెప్తాం అంటే యథార్థమైనటువంటి సత్తి అనుభవాన్ని నిశ్శబ్దంలో మౌనంలో అనుభవించాలి కాబట్టి మనసు మౌనం అయిపోతే ఏ భాష ఉండదు అప్పుడు మౌన భాషే అప్పుడు ఈశ్వరీయమౌనం అక్కడ చైతన్యం స్వాత్మరామం అయిపోతుంది స్వరూప జ్ఞానం అయిపోతుంది సర్వసాక్షి అయిపోతుంది అలాగా జాగ్రత్తగా ఈశ్వరీయమౌన్న స్థితికి చేరాలి అలా చేరాలి అంటే సంకల్పాన్ని దాటాలి శూన్యాన్ని దాటాలి కాలాని కూడా దాటాలి అలా జాగ్రత్తగా దేని యొక్క పరిమితులు ఏమిటో తెలిసి పోకుండా లేకుండా పోవాలి అట్లా వివర్తం ఎట్లా తెలియాలి ఆ వివర్తం ఎట్లా తెలియడం అంటే సాంఖ్యతారక అమనస్క పద్ధతిగా తెలియాలి కేవలం వాచాగా తెలిసింది చాలన్నమాట సాంఖ్యతారక అమనస్క పద్ధతులు అన్ని అన్నింటికీ తెలియాలి కేవలం సాంఖ్య దర్శనాన్ని మాత్రమే మనం క్షుణ్ణంగా తెలుసుకున్నామండి అంటే అది నిర్ణయానికి చాలదనమాట జాగ్రత్తగా తురియం తురియాతీతం అనేటటువంటి వాటిని పట్టుకోవాలని మలయాళయతీంద్రులు బోధిస్తున్నారు మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే ఆయన మోక్షం అని చెప్పరు మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే ముక్తి అని చెప్పరు మలయాళ యతీంద్రులు చెప్పే పద్ధతి ఏమిటంటే ను తురియ స్థితిలో జీవించాలి తురియాతీత స్థితిలో జీవించాలి అంటారు వారు ఎప్పుడు ఎందుకని అంటే ఆ రెండు కూడా నిర్ణయంతో ముడిపడ్డాయి ఆ నిర్ణయం ఎట్లా ఉండాలి అంటే శాస్త్రవాక్యానికి సరిపోవాలి గురువాగ్యానికి సరిపోవాలి స్వానుభవానికి సరిపోవాలి మూడింటికి సరిపోవాలి ఏకకాలంలో సరిపోవాలి కాబట్టి యోగిరామ్ శ్రీ జల్లూరు బ్రహ్మశ్రీ జల్లూరి బలరామకృష్ణయ్య గారు అనేవారు వారి గురించి ఏదైనా వారు నిర్ణయం చేసింది ఏదైనా చెప్పండి అంటే నేను నిర్ణయం చేయడానికి నేను అల్పుడను అంట ఏమిటి అరవై డెబ్భై ఏళ్ల పాటు జ్ఞానమార్గంలో జీవించి నేను అల్పుడను అంట ఎవరైనా నిర్ణయం చేయగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు నన్ను గమనించి ఏమైనా నిర్ణయం చేస్తే దాని ప్రమాణంగా స్వీకరిస్తానంట అంటే అర్థం ఏమిటంటే నీ సాధనా బలం నీ జ్ఞానబలం నీ విచారణ బలం అది ఎంతగా ఉండాలయ్యా అంటే ఆ మహానుభావుని యొక్క సాన్నిధ్యంలోనూ ఉంటే అతడి మీద అది ప్రభావితమయ్యి అతనిని కదిలించి ఓ ఈ ఈ వ్యక్తి ఈ ఈ మహానుభావుడు ఈ స్థితిలో ఉన్నాడు అని ఆ ప్రభావితం అయినటువంటి దేశికుడు చెప్పాలంటారు ఆయన కాబట్టి నేనే స్థితిలో ఉన్నానండి అని ఎప్పుడు అడుగుతుండేవారు స్వామి నిర్భయానంద మేకా గారు అయ్యా నా గురించి ఏమైనా మీకు నిర్ణయం తెలిస్తే చెప్పండి అని అడిగేవారు ఇప్పుడు ఫలానా వారు ఎక్కడున్నారు అని మా గురించి కూడా అడిగి చెప్పేవారు వారు ఉన్నంతకాలం మాకు చాలా సులభంగా ఉండేది ప్రయాణం పరిణామం వారు శరీరం విడిచిన దగ్గర నుంచి మౌన భాషలో సంభాషించడం మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశం కాబట్టి అలా జాగ్రత్తగా పరిణామం చెందుతూ ఉంటే గొడ్డలిచే భూమి ఇదే విషయం మరొక చోట చంద్రహాసము చేబూని అని వస్తుంది అంటే గురుమాలా మంత్రమును దలిచేత అని ఒక చోట వస్తుంది కాబట్టి ఇది అందార్ధాల్లో ఆ స్థాయి భేదాన్ని స్థితి భేదాన్ని బట్టి వాడతారు దీన్ని ఒక ఒక పుట్టం అంటే ఒక పలుగు లాంటి ఆయుధం అట్లాంటిది ఈ ఎరుకనేటటువంటి పుట్టం తవ్వాలంటే ఆ గురుమంత్రం అనేటటువంటి వృద్ధలతో తవ్వాలి అట్లాగే గురుబోధ అనేటటువంటి గొడ్డలితో మర్రి పులుగుల రెంట్ని మలచి కొట్టరపోని ఈ పులుగులు రెండేమిటి అంటే పులుగు అంటే పులి అనే అర్థం ఒకటి మాయ అనే అర్థం ఒకటి అంటే మాయకి రెండు రెండు ముఖాలు రెండు అందువల్లనే విద్యకు కూడా రెండు ముఖాలున్నాయి పరావిద్య అపరావిద్య శక్తికి కూడా రెండు ముఖాలున్నాయి కాబట్టి సాంప్రదాయానికి కూడా రెండు రెండు మార్గాలు శుక్ల మార్గం కృష్ణ మార్గం ఇట్లా ఇవి రెండుగా ఎందుకు ఉన్నాయి అంటే రెండు పులువులు అనమాట అంటే మలిన అంతఃకరణం మలినాంతఃకరణం లేక మలినమాయ లేక శుద్ధమాయ రెండు రెండు భాగాలను అంటే పిండాండం అంతా మలిన సత్వం బ్రహ్మాండం అంతా శుద్ధ సత్వం సత్వగుణ ధర్మంగా చెప్పినప్పుడు మాయ అనే ధర్మంగా చెప్పినప్పుడు మలినమాయగా చెప్పితే జీవుడు శుద్ధ మాయగా అంటే రెండు ప్రతిబింబాలంట అసలేమో గొడవ అంతా చిన్నట్టంటే యథార్థంగా ఉన్న పరాత్పరంలో ఏమీ లేదు అక్కడి నుంచి ప్రతిబింబించడం మొదలైంది మొదటి ప్రతిబింబమేమో శుద్ధ ప్రతిబింబం అది బ్రహ్మాండము దానికి అధిష్టానం బ్రహ్మము దాంట్లో నుంచి ప్రతిబింబం వచ్చింది అది జ్ఞాత కూటస్థమలం ధ్రువం అన్న దగ్గర ఏమో శుద్ధం దాంట్లో నుంచి జ్ఞాత వ్యక్తమయ్యేటప్పటికీ ఈ జ్ఞాత జ్ఞేయము జ్ఞానము జగత్తు జీవుడు ఈశ్వరుడు ఈ కర్మ అంతా వచ్చేసింది గుణత్రయం అంతా వచ్చేస్తుంది సో కర్మ మార్గంలో చక్కగా గుణత్రయాన్ని దాటం కోసమని కర్మ మార్గాన్ని చెప్పారు నిష్కామకర్మ చేస్తే కానీ సత్వగుణాన్ని దాటలేము కాబట్టి కామిక కర్మలో ఉన్నంతవరకు సత్వగుణానికి రావడమే కష్టం తప్పక మానవులందరూ అందుకని నిష్కామకర్మను ఆచరించి యజ్ఞ తపో దానాది యజ్ఞ తపో దానవ్రత తపోయజ్ఞ దానాది విశుద్ధ బుద్ధై విరక్తో నృపాదే పదేచ్చబుద్ధ్యా పరిత్యజ్యవ్నోతి తరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి పరిత్యజ్యర్వ య్నోతి తిత్వదర్శనమంటే తదర్శనమంటే పరిత్యజ్య అనేటటువంటి పరిత్యాగం లేకపోతే తత్వదర్శనం అసాధ్యం నేను అన్నింటినీ కావలించుకుని ఉంటానండి అన్నీ కావాలండి నాకు అన్ని పనులు నావేనండి అన్ని బాధ్యతలు నావేనండి అన్నీ నేనే చేస్తానండి నేనే కర్తానండి నేనే భోక్తానండి అని ఆ దేశమంతా సదాచారం దురాచారం అనే విజ్ఞత లేకుండా మనం జీవిస్తూ తినరాని వెళ్ళ తినచు చేయరాని పనులు ఎలా చేయొచ్చు తా ప్రాసంగికమగునే కానీ యథార్థమగునా అని అచల సిద్ధాంతాన్ని ఆచరించే వాళ్ళపై ఒక విమర్శ ఉంది సద్విమర్శే కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ఇలా ఎదగాలన్నమాట అందుకని రెండు పులుకులని గురుబోధ చేత మరిపి మర ఎట్టలట తిరిగి లేవకుండా కొడాలడది మలచి కొట్టర పోని మలచి కొట్టాలట అంటే మళ్ళీ లేవకుండా కొట్టాలట అంటే అంకురించకుండా మలచి కొట్టరా పోని అంటే ఒకసారి అజ్ఞానమని బాగా తెలుసుకున్నాం వదిలేసాము ఇంకా మళ్ళీ దాన్ని పట్టుకోవడం ఎందుకు ఇంకా దాన్ని మళ్ళీ అంకురింపజేయడం అనవసరం కదా అలా జాగ్రత్తగా మనం దాన్ని మలచి కొట్టాలట లేవకుండా కొట్టాలట కలదొక్క తూటూ అది ఎరుకనే పులుగుండు చోటు మొట్టమొదట్లో గురు శిష్య అన్యోన్య దర్శనం అయినప్పుడు కూడా చెప్పారు నాయన నీకు బయలును చూపిస్తాం గురుబోధ ద్వారా బోధాంతర్గతంగా చూపిస్తాం విచారణ చే చేయాలో చెప్తాం నిర్ణయం చేయాలో చెప్తాం అలా చెప్తే నీకు నిర్ణయం అయిన తర్వాత మళ్ళా ఎరుకను ను ఉపయోగించుకోవాలి శరీరంలోనే ఉన్నావు కాబట్టి ఎంట్రుకవాసి ఎరుకను వినియోగించుకోవాలి కానీ నువ్వు దాన్ని అంటకూడదు దానికి చేతికి చిక్కకూడదు అని చెప్తావు మరలా తిరిగి అంట బోనని బాస చేసి మరీ మరీ విడిపించదా అంటారు ఎరుక ఇప్పుడు మనం ఎరుక విడిపించే విషయం దగ్గరే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సూత్రాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏ సందర్భం చేతైనా ఏ సంకల్పం చేతైనా ప్రభావితమై మరల సంకల్పం దాకా దిగి వస్తే కాలము శూన్యము దాటి సంకల్పస్థితికి కనుక దిగి వస్తే సృష్టి యొక్క విధి విధానాలని గనక మనం అతిక్రమించి దిగి వస్తే పునః చక్రభ్రమణంలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అసలు జన్మరాహిత్యమే లేదు అని చెప్పడం ఎవరికి వీలవుతుందా అంటే ఆ దేశకేందులు ఆ చివరికి చేరే వాళ్ళు చెప్పచ్చు మాటగా తెలిసి మనం చెప్పామనుకోండి అది ఎవరు పాటిస్తారు లేదా కనీసం ఒక్కడినైనా ఆ స్థాయికి తీర్చిదిద్దామన్నారు అందుకని ఒక్కడిని తీర్చిదిద్దితే మన సత్తా ఎంతో తెలిసిపోతుంది దరిదాపు పాతికేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం మేమే ఇంకా సాంతం చివరిదాకా గమ్యం చేరలేదు ముందు గమ్యం చేరాలి తదుపరి స్వయం అవ్వాలి ఆ తదుపరి మరొకరిని చేర్చాలి అప్పటికి కానీ ఇది పరిపూర్ణం అవ్వదు ఇది సరైనటువంటి నడక కాబట్టి తమను తాము ఉద్ధరించుకోవడం మొట్టమొదటి చేయాలి ఉద్ధరియదు ఆత్మానం ఆత్మానం ఆత్మానం అవసాదయ్యేది అది అవ్వకుండా ఎవరినో నేను ఉద్ధరించానని అనుకోవడం నేను బోధించాననుకోవడం ఒకటి మాట కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే నాయనా నీలో ఉన్నది నాలో ఉన్నది ఆ సద్గురుమూర్తి యొక్క సత్తానే ఆ దేశ గుని యొక్క సత్తానే ఆ రెండు ఏకకాలంలో పనిచేస్తేనే బోధ చెప్పడం కానీ బోధను గ్రహించడం కానీ సాధ్యమవుతుంది అవి రెండు ఏకకాలంలో పనిచేయకపోతే చెప్పినా ప్రయోజనం ఉండదు విన్నా ప్రయోజనం ఉండదు అన్నారు ఇది అమదయ అంటే కాబట్టి రెండు చోట్ల ఏకకాలంలో పని జరిగేటట్లుగా అష్ట ప్రకృతులు అనుకూలమయ్యేటట్లు చేయడం అమదయ ఆ అష్ట ఏ ఒక్క ప్రకృతి విపరీతంగా వ్యవహరించిన ఈ రెండు ఒకే సూత్రం మీద ఒకే వేవ్ లెంగ్త్ ఒకే ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అవ్వవు అనమాట అప్పుడు ఆయన ఏం చెప్పినానో అది అందుకోలేవు అప్పుడు చెప్పి కూడా ప్రయోజనం ఉండదని వాళ్ళు తెలుసుకుని వెంటనే విరమిస్తారు జాగ్రత్తగా ఈ గురుబోధ అన్న అంశం చాలా విశాలమైనటువంటి శబ్దం ఆణవీ దీక్ష నుంచి పూర్ణబోధ వరకు ఉంటుంది చెప్పడానికి దీక్షాత్రయమనే అంటాం కానీ వాస్తవానికి అయితే దీక్షతో మొదలై మాంసపిండం మంత్రపిండమై మంత్రపిండం చైతన్యపిండమై చైతన్యపిండం ఆత్మ ఆత్మనిష్ట చెంది ఆ ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట బ్రహ్మనిష్ట నుంచి పరాన్ని దర్శించి తాను లేనటువంటి స్థితిలో పరాత్పరంగా స్థిరపడిపోవాలి ఇది శరీరం ఉండగానే నిర్ణయం అయిపోవాలి సహజమైపోవాలి నిర్ణయం అవ్వాలి సహజం కూడా అయిపోవాలి దీనికి ఇట్లా సహజ స్థితికి బట్టబయలకు బ్రహ్మ పట్టణమున గమనించి చూడ ఎంచి చూడ నేనెక్కడ నీవెక్కడ తానెక్కడ అంటాడు అవుతాడా బట్టబయలకు బ్రహ్మపట్టణలో ఏదీ లేదు బట్టబయలే ఉందంతే ఉన్నది ఉన్నట్లు ఉండిపోయాను అలా గురుబోధని జాగ్రత్తగా క్రమానుసారంగా మనలో పరిణామాన్ని పురోగతిని జాగ్రత్తగా గమనిస్తూ సాధకులు శిష్యులుగా శిష్యులు సత్శిష్యులుగా సత్ శిష్యులు గురుబిడ్డలుగా గురుపుత్రులుగా మారే పుత్రులు అంటే పుత్రికలు కాదని గురు పుత్రులుగా మారేటటువంటి పద్ధతి పుత్రుడు పుత్రిక జెండర్ భయాస్ లేదు ఇక్కడ ఎందుకని అనుసరించే వాడి దగ్గర నుంచి శిష్యుడు అయ్యే స్థాయికి వచ్చేటప్పటికే జెండర్ వయాస్ అనేది ఉండదు ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు ఎందుకంటే పరమాత్మ ఒక్కడే పురుషుడు జీవులందరూ స్త్రీలే అని భగవద్గీతలో చెప్పాడు నేనొక్కడనే పురుషుడను అన్నాడు ఆయన మిగిలిన మరి సృష్టి అంతా కూడా అష్టప్రకృతి అంతా కూడా స్త్రీనే అన్నారు ప్రకృతి వాచ్యం అంతా స్త్రీ తొమ్మిది త్వరలు మెయిన్ మర్రిని ధరించిన వారు అందరూ స్త్రీలే అష్టప్రకృతి ధరించబడినదంతా స్త్రీత్వమే కాబట్టి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని పరమాత్మకి మంగళహారతి అలాగే పరమాత్మని నన్ను బాగా నా బాల్యంలో ఆకర్షించినటువంటిది నా చిన్నప్పుడు శ్రీ అదేంటి సంపూర్ణ రామాయణ సినిమా చూపెట్టారు అందులో విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి సుప్రభాతం కలిగేటటువంటిది కౌసల్యా సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తి ఉత్తిష్ఠనరశార్దుల కర్తవ్యం దైవమాహ్మిక రోజూ లేస్తూనే దైవీ కర్తవ్యం కోసం లేస్తున్నాను దైవం చేతిలో పనిముట్టుగా దైవమాహ్నికం ఈ పగలంతా నేను దైవి స్థితిలో నిలకడ చెంది నేను వ్యవహరించేటందుకు మేల్కొంటున్నాను అనే ఉత్తమమైనటువంటి సుప్రభాతమే బోధన ఉత్తిష్టత ఆ లేవడాన్ని ఉత్తిష్టత అంటున్నాడు నిద్రావస్థలో లేవడం కాదు అది ఉత్తిష్టత దైవీ స్థితిలో మేలుకోవడం ఆత్మస్థితిలో మేలుకోవడం బ్రాహ్మీభూత స్థితిలో మేల్కోవడం పరమనేటటువంటి స్థితిలో నిర్ణయించబడిన స్థితిలో మేలుకోవడం పరాత్పరముగా సహజమై ఉండి ఇంకా మేలుకోవకూడదునప్పుడు నరశార్దువుల అని సంబోధించాడు అంటే నరులలో పులి వంటి వాడాడు చాలా ప్రభావవంతమైనటువంటి ఉపమానం ఎవరినైనా మనం ఇంత బాగా మేలుకొలుపుతామా మన పిల్లల్ని పిల్లల పిల్లల్ని పెద్దవాళ్ళని ఎవరినైనా లేటప్పుడు ఇంత సాత్వికంగా ఇంత సౌమనస్యంగా ఇంత సౌహార్దంగా మనం వ్యవహరించడానికి నేర్చుకోవాలి అప్పుడు సత్వగుణం సహజంగా ఉంటుంది మనలో అప్పుడు లోపల మనం సాక్షిగా జీవించడం సులభమైపోతుంది అప్పుడు సాక్షి అతీతాన్ని లక్ష్యం ఇట్లా జాగ్రత్తగా ఏ ఏ అంశాలలో మనం సంస్కరించబడాలో చెప్పేటటువంటి దానికి జ్ఞానం అని పేరు ఎందుకని అంటే జ్ఞానాన్ని అగ్నితో చెప్తామన్నమాట ఎందుకని అంటే అగ్ని యొక్క సంస్కారం ఉత్తమమైనటువంటి సంస్కారం అందువల్ల వివాహ కాలంలో కూడా ఆ అగ్ని సాక్షిగా ఎందుకంటే అప్పటిదాకా ఆ అగ్ని అధీనంలో ఉంటుంది బ్రహ్మ ఇంద్ర రుద్ర మరుత్ అగ్ని అనే ఐదు దేవతలు ఆ కన్యను రక్షిస్తూ ఉంటారు బాల్యం నుంచి కాబట్టి చిట్ట వాడు అగ్ని ఆ అగ్ని సాక్షిగా వరుడు ఆమె పాణిగ్రహణం చేస్తాడు అప్పటినుంచి ఆ అగ్ని కార్యం చేయడంలో ఆవిడ సహధర్మచారిణిగా ఉంటాయి అగ్ని అంటే ప్రతిరోజు ఏదో హోమం చేయడం అని అనుకునేది అదే భౌతికమైన నియమం మంచిదే చేస్తే రోజు హోమం జ్యోతిష్ఠోమాది కర్మ చేయడం ఎవరికి చేతనైనట్లుగా వాడు చేయవచ్చు దానికి తగిన ఉపదేశం క్రమం ఉంటే మరీ మంచిది తగిన విధానం తెలిస్తే మరీ మంచిది కానీ యజ్ఞభావంతో కర్మ చేయడం చాలా ముఖ్యం స్వాధ్యాయ యజ్ఞం చేయడం చాలా ముఖ్యం జపయజ్ఞం చేయడం చాలా ముఖ్యం ధ్యాన యజ్ఞం చేయడం చాలా ముఖ్యం జ్ఞాన యజ్ఞం చేయడం అన్నిటికంటే ముఖ్యం ఎందుకని అంటే ఈ యజ్ఞాలు చేయ ఆంతరిక యజ్ఞం చేయకుండా రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణతర్పిత కాబట్టి ఆ అంతర్యాగాన్ని చేసేటటువంటి కర్మలో ఒకరికొకరు సహకరించుకోవాలి అది ప్రజాపత్య ధర్మం అంటే అలా ఋషి ఆశ్రమ సంప్రదాయం ప్రకారం జీవించి ఇద్దరూ బ్రహ్మనిష్ఠులు సప్త ఋషుల భార్యలు కూడా బ్రహ్మనిష్ఠులే ఆ ఋషి ప్రోక్తమైన జీవన విధానంలో ఉన్న విశేషం అది కేవలం ఋషులు మాత్రమే ధరించారని ఎక్కడా చెప్పలేదు సపత్ని సమేతంగా వారు మోక్షాధి మోక్షపీఠాన్ని అధివసించారు ధ్రువ మండలం దాకా వెళ్ళింది వాళ్ళ యొక్క ప్రభ ప్రతిభ కాబట్టి ఈనాటికి సప్త ఋషులను మనం స్మరిస్తున్నాం కలదొక్క తూ టూ ఇంకొక సామాన్యమైన ఉపమానం చెప్తాను ప్రసాదం అనగానే కళ్ళ కద్దుకుంటాం మనం ఈ కళ్ళకద్దుకోవడం వెనక ఉన్నటువంటి రహస్యం ఇదే ఈ నేత్రస్థానంలో ఉన్నటువంటి దైవానికి పుండరీకాక్షుడు అని పేరు పుండరీకాక్షుడు అంటేనే అసలు పద్మము వంటి కన్నులు కలిగిన అని వ్యుత్పత్తి కాబట్టి మన యొక్క నేత్రద్వయంలో ఆ పుండరీకాక్షుడు ఉన్నాడు కాబట్టి ఈ నేత్రాలని సద్వినియోగం చేయాలి దివ్య దర్శనం కొరకు వినియోగించాలి దైవత్వాన్ని చూడటం నేర్చుకోవాలి ఆత్మ యొక్క లక్షణాలను చూడడం నేర్చుకోవాలి తత్వదర్శనం చెందాలి చిత్వ దర్శనం చెందాలి స్వాత్మ దర్శనం చెందాలి ఆ దర్శనం అన్న దృష్టికి సంకేతం అనమాట ఈ పుండరికాశుడు అట్లా జాగ్రత్తగా ఎర్రది తెల్లది నల్లది కర్రెది దానగ్రమం అయినటువంటి ఈ అక్షి విద్యని చిట్ట చివరి స్థాయిలో ఏముంటుందంటే నిష్కళ ఉంటుంది ఆ అగ్రముందు లో ఆ రంధ్రంలో పీతాభాస్వత్యను ఉపమ అని చెప్పబడేది కళ ఈ కళ జాగ్రత్తగా మనం పట్టుకోగలిగితే ఆ అపోజ్యోతి ఆర్యాదర్పణం ఆర్యాదర్పణంలో ఏర్పడిన లోచూపులు రూపులు మనస్సు సాంఖ్యతారక మనస్కవిధి ఎండ బ్రహ్మాండములు వాటి సాక్షి ఈశ్వర పంచీకరణకు సంబంధించిన పరశివం పరశివ స్థాయికి చేరేటప్పటికీ ఈ కళ నిష్కళ నిష్కళ అంటే సూచన ఏమిటంటే బ్లాక్ స్టార్ బ్లాక్ హోల్ కృష్ణబిలాంతర్గతమై లేకుండా పోతుంది మామూలుగా కూడా ఆకాశంలో ఒక కాంతి సంవత్సరం దూరం వెళ్ళామనుకోండి అంటే ఒక కాంతి వేగంతో ఒక సంవత్సర కాలం ప్రయాణం చేసామనుకోండి మన బ్రహ్మాండం కనబడు శూన్యంలో కలిసిపోతుంది కృష్ణ పదార్థంలో కలిసిపోతుంది ఉండి లేనిది అయిపోయింది ఒక్క కాంతి సంవత్సరం దూరంతోనే ఇక అంతకుమించి బాగా వెళ్ళామనుకోండి వంద లక్ష వెయ్యి మిలియన్ బిలియన్ ట్రిలియన్ అప్పుడు ఈ విశ్వం కూడా టెన్ పవర్ ట్వంటీ త్రీ దాకా వెళ్ళామనుకోండి అయిపోయింది అంటే పది పక్కన ఇరవై సున్నాలు పెట్టాలంటే అన్ని కాంతి సంవత్సరాలు కనుక వెళితే ఈ అనంత విశ్వము లేకుండా పోతుంది కాబట్టి అణువు సున్నా అయిపోయే దగ్గర నుంచి మొదలు పెడితే విశ్వమంతా సున్నా అయిపోయేంత వరకు కూడా బయలు వ్యాపించి ఉన్నది బయలే ఉన్నది అసలు వ్యాపించడం ఏమిటి పిల్లలు చెబితే వ్యాపించడం ఎల్లలు లేని దానికి వ్యాపకమేమిటి పరిమితమేమిటి కాబట్టి సాపేక్ష దృష్టి ద్వారా ప్రయోగించే శబ్దాలు బయలుకు చాలు అన్నమాట అట్లా జాగ్రత్తగా బయలుని స్థిరీకరించుకోవచ్చు बयल स्थिबि निर्णयात्मक पटि मुधेत ही रे मलचिट हरि ओ श्री गुरीभ्यो नम हम द ద్యతే ణ్యూర్ణమాదాయర్ణమేవాశిష సహనా సహనోనక్తు సహవీ కరవావహై తేజస్వి నావీతమస్సు మా విద్విషావహై ఓ శి స్వరు నిజగురు పరమగురు పరమిష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యోం నమో హరి ఓ